కనుక నేను తెలుసుకొని చున్నాను అనే జ్ఞానము వృత్తి జ్ఞానమే కానీ ఆత్మ జ్ఞానము కాదు అంతే నేను ఈ పుస్తకాన్ని తెలుసుకున్నాను నేను ఈ ఆనంద నిలయాన్ని తెలుసుకున్నాను నేను భార్య తెలుసుకున్నాను నా భార్య ఎక్కడుందో అని వెతికానండి ఇంతకాలానికి నా భార్య ఎక్కడుందో కనబడింది జానామీ నా జీవన సహచరి ఎక్కడుందో తెలిసింది ఇంతకీ నీ జీవన సహచరి ఎవరు అని అడిగే అనుకోండి చూపిస్తాడు నీ జీవన సహచరి అదే నీ శరీరమే నీ జీవన సహచరి ఎందుకని ఎవరికి వదిలేస్తే దాన్ని వదిలేస్తావు ఈ భార్యనో ఆ భర్తనో ఎవరు వదిలేయటలే ఎవరు ఎవరు దేన్ని వదిలేస్తున్నారు ఈ శరీరంలో ఉన్నాడు ఈ శరీరాన్ని వదిలేసాడు కాబట్టి నీ జీవన సహచరి ఎవరు ఈ శరీరమే ఏవండి మరి భార్య భర్తన్న గోడ ఎదుగు పెట్టారండి హాయిగా వదిలేచ్చు కదా అందరిని ఆ వదిలేస్తే వీడు ఇంకా అధ్వానంగా తయారవుతాడని వీడిలా పెట్టాం కనీసం ఈ కట్టుబాటుకి ఈ నియమానికి లొంగైనా గనక ఆచరిస్తే ఒకరికొకరు సహాయం చేసుకుని వృత్తి చిదాభాసుడని స్వరూప జ్ఞాన నిష్టయందు ఆత్మస్వరూపుడని ఒకరికొకరు తెలియచెప్పడం కోసమే ఈశ్వరుడు ఏర్పరిచినటువంటి కళ్యాణం అందుకనే దానికి కళ్యాణం అని పేరు ఏమిటి కళ్యాణం నీ స్వరూప జ్ఞాన నిష్టం తెలుసుకోవడమే కళ్యాణం నీవు ఆత్మస్వరూపుడు అని తెలుసుకోవడమే కళ్యాణం నీవు బ్రహ్మస్వరూపుడు అనే నిర్ణయాన్ని పొందడమే కళ్యాణం అందుకని ఒకరికొకరు సహాయపడుతూ ఒకరికొకరు బ్రహ్మస్వరూపాన్ని గుర్తు చేస్తూ వీడు అప్పుడప్పుడు వృత్తిలో పడిపోతుంటాడు కదా చేదాభాసుడు అయిపోతుంటాడు కదా ఏ బట్టలు వేసుకుంటే ఆ రంగు వేసుకున్నట్టే కదా ఎందుకని స్ఫటిక లో స్ఫటికలింగం చుట్టూత ఏ వర్ణ వస్త్రం పెడితే ఆ వర్ణంలోనే అలా కాపాడిందో అలా ఏ వృత్తి తోచినప్పుడు ఆ వృత్తికి సంబంధించినటువంటి భావంతో వీడు కొట్టుకుపోతున్నప్పుడు సాక్షిగా రెండో వాడు పక్క చూసి ప్లీజ్ డోంట్ గెట్ క్యారీడ్ అవే బయటికి వెళ్ళిపోమాక నీ స్వరూప జ్ఞాన నిష్టలో నువ్వు నీ స్వస్థితిలో నువ్వు అని నిన్ను మేలు స్వరూప జ్ఞాన నిశ్చైన సూర్యప్రకాశ సహజ స్వభావమైనటువంటి సచిదానంద నిత్య నిర్మలతాత్మన అన్న నిష్ఠలో నిన్ను మేల్కొలపడ పని అది నీ కర్తవ్యం యాక్చువల్గా ఆ నిష్ట ఉండేటట్టుగా నిన్ను మేల్కొలపడమే ఆవిడ పని ఆ నిష్టట్టుగా మేల్కొలపడమే నీ పని అన్ని పాత్రలకి ఇదే గురువైనా శిష్యుడైనా అదే భార్య అయినా అదే తల్లి అయినా పిల్లవాడైనా అదే అన్ని మానవ సంబంధాలలో ఒకే ఒక పని ఉంది ఏమిటది స్వరూప జ్ఞాన నిష్ఠ దాన్ని తెలియజెప్పడమే అన్నింటి యొక్క పరమార్థం ఏ పాత్రోచితమైన కథమైనా సరే దాని యొక్క పరమగమ్యం ఏమిటయ్యా నీవు బ్రహ్మస్వరూపుడు అనే నిర్ణయం పొంది బ్రహ్మనిష్ట ద్వారా నీకు మోక్ష నిర్ణయం తెలుస్తుంది మోక్ష సన్యాసం జరుగుతుంది బ్రహ్మనిష్ట కలగనటువంటి వాడికి ఇది సాధ్యపడ్డా కాబట్టి ఎప్పటికైనా నీవు బ్రహ్మ బ్రహ్మ విద్యని అధ్యయనం చేయాలి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి బ్రహ్మనిష్టని కోను బ్రహ్మనిష్ఠుడవై ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మానవ జీవితానికి ఈ మూడు వెరీ ఇంపార్టెంట్ ఏమిటయ్యా అంటే బ్రహ్మ విద్యను అభ్యాసం చేయాలి బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి బ్రహ్మనిష్ఠుడై ఉండాలి ఉంటే ఏమిటండి పరము పరాత్పరం ఈ రెండు కలిపితే మోక్షం మోక్ష సన్యాసం పరం మోక్షం పరాత్పరం మోక్ష సన్యాసం ఈ నిర్ణయ క్రమాన్ని నువ్వు తెలుసుకోగలిగిన వాడు అవుతావు చదవ ఆత్మజ్ఞానమునందు వృత్తి కదిలే అవకాశము లేదు అయిపోయింది ఎందుకని అంతటా అదే ఉంది అన్నిటా అదే ఉంది రెండవదే లేదు అసలు రెండవదే లేదన్నప్పుడు జడచేతన విమర్శే లేదు ఆధార అధేయ లేదు ఇవేమీ లేనప్పుడు అది ములుగుచ సంలేఖ అంతటా ఉన్నప్పుడు సృష్టి అంతటా ఉన్నప్పుడు ఆత్మానం ఆకాశ సంభవత్ ఆకాశం కంటే ముందుంది అది ఆకాశం ఆత్మలో నుంచే వచ్చింది అది పంచీకరించబడలేదు విభజించబడలేదు అవిభాజ్యం చదన్యము స్వయం ప్రకాశము అద్వయము అంతే పంచభూతాలనేటటువంటి ఆకాశం లోపలికి సూర్యుడు రాలేదు పంచభూతాలనే ఆకాశం అవతల సూర్యుడు ఆ సూర్యప్రకాశం వంటిది ఆత్మ ఆ సూర్యస్థానం వంటిది చైతన్యస్థానం ఆ సూర్యస్థానం వంటిది నీ స్వస్థానం పోలిక సూర్యుడు నువ్వు కాదు కానీ అలా ఉండాలి అని చెప్పడం అనమాట అలా ఉంటే ఏమైనప్పుడు నాయన నాన్నింటికి ఆవల ఈవల కాదు ఆకాశానికి ఈవల అన్నాడు అనుకోండి మళ్ళీ ఐదు ఐదు పంచభూతాలనే విభజన వచ్చేస్తుంది అనమాట ఈ పంచభూతాలనే విభజనతో అక్కడ అవిభాజ్యం చద ఆత్మ యొక్క చైతన్య కిరణము వృత్తితో చేరినప్పుడు వృత్తి సహిత